విషయములను తెలుసుకునే రూపంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు గురువు గారిని శిష్యులందరూ కలిసి ఓ పెద్ద అంతస్తుల మాల్ పట్టుకెళ్ళారు అక్కడ ఏమిటో ఉన్నాయి రకరకాలు ఉన్నాయి లేదంటే మేము అమెరికా రెండుసార్లు ఎయిర్పోర్ట్ దగ్గరకి వెళ్ళాము ఎయిర్పోర్ట్ లో చూసాం ఎయిర్పోర్ట్ లో కూడా మీకు రకరకాలైన వస్తువులన్నీ కనబడుతూ అమ్ముతూ ఉంటారు విపరీతమైన వస్తువులు కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ వైపరీత్యానికి అడ్డు ఆపు లేదని చెప్పడానికి ఉద్దేశం అనమాట ఈ విమానం దిగే వాళ్ళకి ఆంక్షలు లేవు కదా ఆంక్షలు లేనివన్నీ కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి సరే ఇప్పుడు ఈ గురువుగారినో స్వామీజీనో ఈ ఎయిర్పోర్ట్ అంతా తిప్పారనుకోండి లేదా మాల్ అంతా తిప్పారు అనుకోండి ఈయన ఏం కొంటాడు అక్కడ ఈయనకేమైనా ప్రయోజనశీలం అని అనిపించిందే ఏమీ అనిపించలేదు ఎందుకని ఈయన బట్టలు అక్కడ లభించవు కషాయ వస్త్రాలు లభిస్తాయా లభించవు కానీ పోనీ అక్కడ లభించే వస్తువులు నేను ఏమైనా కొనుక్కోగలడా నేనకేం ప్రయోజనం లేదు ఇప్పుడు నేనేమన్నాడు ఎందుకు ఊరికే నన్ను నిపుతాను అనవసరంగా చూడండి సార్ చూడండి సార్ అండి ఏమిటి చూసేది అంటే అక్కడ చూడటం ద్వారా కూడా అనుభవం పొందేసాడు చూడండి ఇవాళ ప్రపంచంలో ఎక్కువ సమయం మానవులందరికీ వృధా ఎక్కడ అంటే ఈ విండో షాపింగ్ దిస్ ఇస్ కాల్డ్ విండో షాపింగ్ అంటే ఏమీ లేదు వాడికి పని పాడాలేదు సూపర్ మార్కెట్ అంతా తిరిగి వస్తాడు వచ్చేటప్పుడు ఒక ఖర్చు ఫోన్ కూర్చుకుంటాడు ఈ ఖర్చు ఇవ్వడానికి ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకు అసలు ఆ ఖర్చు ఇవ్వకుండా అవసరం లేదు కొనకపోతే వాడు ఎవడన్నా ఫీల్ అవుతాడనుకుంటాడు అనమాట ఇలాగా ప్రతిదీ కూడా వాడికి కాలం నష్టం అయిపోతూ ఉంటదనమాట మానవుడికి అసలు నిజానికి ఆత్మ వస్తువు నిర్ధారణ చేయడానికి ఏం ఉపయోగం ఏం లేదు దానికి అది అసలు టైం పట్టదు కాలహరణం అయ్యేంత అవకాశం ఏమి లేదు ఎందుకని అది నీ సహజ స్వభావ లక్షణం సచిదానంద నిత్య నిర్మలతాత్మన స్వభావ లక్షణం సత్యము జ్ఞానము చైతన్యము ప్రకాశము ఆనందమనే అధిష్టానము నిర్ణయం కాలహరణం లేదు రేపటిలోనే జరిగిపోతుంది అది ఎందుకంటే అది అయ్యే ఉన్నావు ను ఏ వ్యవహార కాలంలో ఏ త్రిపుటిలోనూ ఉన్నప్పటికీ అదే అధిష్టానం లేకుండా ఆధారం లేకుండా ఈ వ్యవహారం లేదు కానీ వ్యవహార తాదాత్మ్యతా బుద్ధి చేత ఈ బుద్ధికి అభ్యాస దోషం వచ్చింది ఏమిటది వ్యవహార తాదాత్మ్యతా బుద్ధి అంతే అర్జెంటుగా ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందండి అర్జెంట్గా ట్రైన్ ఎక్కాల్సి వస్తే పది టికెట్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసాడండి టికెట్ కొనుక్కోలేదు ఇప్పుడు టీటీ అక్కడికి వస్తాడని తెలుసా తెలీదా తెలుసు టికెట్ చూపెట్టాలని తెలుసా తెలుసు ఇంకా వీడు టీటీ వచ్చేంత వరకు ఎవరికోసం ఎదురు చూస్తున్నాడు టీటీ వస్తాడు నన్ను టికెట్ అడుగుతాడు నేనేం చెప్పాలి నన్ను టికెట్ అడుగుతాడు నేనేం చెప్పాలి నన్ను టికెట్ అడుగుతాడు ఇదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో సరే టీటీ వచ్చేసాడు అడిగేసాడు అయ్యే అర్జెంట్ గా ఎక్కాను పనిలేదు అన్నాడు సరే అయితే టికెట్ ఫైన్తో సహా గట్టు అన్నాడు కట్టాం వెళ్ళిపోయాడు అయిపోయి ఇది తెలియదు ఆయనకిప్పుడు తెలుసు కానీ టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కడం అనేది అపరాధ భావం ఈ అపరాధ భావం పనిచేస్తున్నంతసేపు ఆ టీటీ వచ్చి అపరాధ రుసుము చెల్లించేసి వాడి టికెట్ కొనేసేంత వరకు సిమితంగా ఉండడు ఎందుకు సివితంగా లేడయ్యా అంటే వాడికి తెలుసు టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కడంతా అప్పని ఆలోచించ చూడండి అంటే మానవుడిలో ఇప్పుడు ఏది అపరాధమో ఏది అపరాధం కాదో వాడికి తెలీదా ఇప్పుడు తెలుసు ఇదే ఒక ఐదేళ్ల పిల్లవాడిని అడిగామనుకోండి వాడికి తెలీదు ఎందుకని వ్యవహార తాదాత్మ్యత బుద్ధి వాడికి లేదు కాబట్టి తనతో పాటే ఒక ఐదేళ్ల పిల్లవాడిని తీసుకుని ఎక్కాడు ఈ ఐదేళ్ల పిల్లవాడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు వాడికి టీటీ వచ్చినా ప్రమాదం లేదు టీటీ రాకపోయినా ప్రమాదం లేదు టికెట్ కొన్నా ప్రమాదం లేదు టికెట్ కొనకపోయినా ప్రమాదం లేదు వాడికి ఎందుకని ఆ సమస్య ఏం లేదు ఆ అపరాధ భావన అందులో లేదు ఇలా మన జన్మ జన్మాంతరేషు ఏం చేసాము అనేక జన్మలుగా ఇలాంటివన్నీ మోసుకొచ్చేసాం మనతో పాటు వ్యవహార తాదాత్మ్యత బుద్ధిని మోసుకొచ్చేసాం ఇది స్వరూప జ్ఞానానికి తప్పేసి ఒక జన్మలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం ఒక జన్మలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేశాం ఒక జన్మలో వంటల వంట బ్రాహ్మణుడిగా పనిచేశాం ఒక జన్మలో గుళ్ళో పూజారిగా పనిచేశాం ఒక జన్మలో యజ్ఞయాగాది క్రతువులు చేశాం ఒక జన్మలో కమ్మరి కొలువు దగ్గర పనిచేశాం ఒక జన్మలో కొమ్మరివాడుగా పనిచేశాం ఒక జన్మలో స్వప్నకారుడిగా పనిచేశాం ఇలా అనేక సందర్భాలలో వ్యవహార తాదాత్మ్యత బుద్ధి కలిగేసింది ఓ జన్మలో పోలీసు ఓ జన్మలో లాయరు ఓ జన్మలో డాక్టరు ఏదైతే ఆ వ్యవహార కాలంలో ఏమైపోతుంది అంటే ఈ బుద్ధి వ్యవహార తాదాత్మ్యత వృత్తి సారూప్యత ఈ రెండు మాటల్ని సాధకులు బాగా గుర్తుపెట్టుకోవాలి వ్యవహార తాదాత్మ్యత వృత్తి సారూప్యత ఈ రెండు యొక్క దోషాల వలన అది స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయింది తన అధిష్టానాన్ని తానే మర్చిపోయింది ఆశ్రయమే సత్యం అనుకుంది ఈ ఆశ్రయమే సత్యం అనుకోవటమే జీవభావము అజ్ఞానం అధిష్టాన నిర్ణయాన్ని పొందకుండా అధిష్టానాన్ని